కృపా సత్య సంపూర్ణ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వనతుడ సర్వశక్తి మంతుడానికి వర్ణాలు ఇస్తాయా గొప్ప దేవ ఈ ఘర్షణ కాలమంతా ప్రవ్వ మమ్మలందరినీ సురక్షితంగా కాపాడనైనా మీ కృపలో భద్రపరుచుకున్నందుకే నీకు ఎంతో నీకు ఈ కృతజ్ఞత అసభులు చెల్లిస్తున్న మహిమ ప్రభావం నీకే యుగయుగములు కలుగునగాహాలలుయ్య ఈ యొక్క మధ్య కాలే సమలనైనా మీ వాక్యం మేము ధ్యానిస్తున్న ప్రవ్వ మీరు మాతో మాట్లాడిన ప్రవ్వ మమ్మల్ని బలపరచమంట ఆదిష్టమైన మీ నూతనమైన కృపా నూతన అభిషేకం దయచేయండి మా తలంపులు మా ఆలోచన సమస్తం కొట్టి విని ప్రవ్వా మీ యొక్క తలంపు మీ చోటిస్తామైనా మా ప్రవర్తనంతట్లనైనా మీ యొక్క అధికారానికి మేము లోబడుతున్నాం ప్రవ్వా పరిశుద్ధి తంది కృపమయడానికి ఎంతో అందాలు ఇస్తాయా ప్రభు ఈ యొక్క మధ్య కాలసంలోనైనా మీ వాక్యం మేము ధ్యానిస్తానుగా ప్రవ్వా నడిపింపు మాకు అనుగ్రహించమని ప్రాదిష్టమైన వాక్యంలో నీ సత్యాన్ని మేము మా ఆత్మీయ నేతలు ఇప్పని ప్రభావ మీరు మాతో మీకు సంపూర్ణత సారలత పరిశుద్ధితో నడిపించమని యేసుక్రీస్తు పరిశుధ నామమున ప్రార్థా తండ్రి ఆమెను కీర్తన గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాము కీర్తన గ్రంథము నూట కీర్తన యాభైవ వచనంలో నలభై తొమ్మిదవ మనం ఒక వాక్యం చేస్తున్నాం నలభై తొమ్మిదో నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకము చేసుకున్నాము దాని నీవు నాకు నిరీక్షలు పుట్టించి ఉన్నావు అలలుయా చూడండి నీ సేవకునికి చూడండి నీ సేవకునికి ఏముందంట అక్కడ యాభై వచ్చినంలో నలభై తొమ్మిదో వచ్చినంలో నూట పంతొమ్మిది నలభై తొమ్మిదో వచ్చిన మాట జ్ఞాపకం చేసుకున్నాము చూడండి తర్వాత దాని వలన నీవు నాకు ఒక నిరీక్షణ పుట్టించి ఉన్నావు కాబట్టి ఇక్కడ నిరీక్షణ గురించి మాట్లాడుతున్నాడు ఎప్పుడైతే మనము దేవుని మాట ఎప్పుడైతే మనం ఆయన మాట మన జ్ఞాపకం చేసుకుంటామో చూడండి మనం ఎప్పుడు కూడా భయపడమంట చూడండి కాబట్టి ఆదరణ అన్నట్టు మనకు ఎక్కడ లేని ఉంటా ఉంటుంది ఎక్కడ ఆ సంతోషము సమాధానం ఉంటుంది ఎందుకంటే ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు దేవుడు ఇక్కడ దావీది ఈ కీర్తన కీర్తనకారుడు ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటున్నాడంటే చూడండి అది నిరీక్షణ కలిగిస్తుందంట చూడండి నీ సేవకునికి దయచేబడిన మాట జ్ఞాపకం చేసుకున్నాము దాని చూడండి నీవు నాకు నిరీక్షణ పుట్టించున్నావు కాబట్టి ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని మనము ధ్యానిస్తామో అప్పుడు మనకి ఎక్కడ నిరీక్షణ కదంట ఎలాంటి భయం మనకు కాబట్టి ఇది మనం ఎట్లా అర్థం చేసుకుంటాం ఇది ఎట్లా అర్థం చేసుకుంటాం అంటే చూడండి చూడండి అంటే ఇక్కడ దేవుని వాక్యము మనల్ని ఎంతగానో ధైర్యపరుస్తుంది అని చెప్తుంది ఇక్కడ దేవుని వాకులోనూ ఆయన కృపభరితమైన లక్షణాలు అంటే దేవుని వాక్యంలో ఆయన కృప ఉంటుందంట చూడండి అవన్నీ జ్ఞాపకం చేసుకొని ఆయన ఆయనకి ఆయనే ధైర్యపరచుకుంటా ఉన్నాడు ఇది మనం అర్థం చేసుకోవాలా ఎప్పుడైతే ఎప్పుడు మనకి ధైర్యం వస్తా అంటే ఆయన చెప్పిన ప్రతి మాట ఎప్పుడైతే మనం జ్ఞాపకం చేసుకుంటామో ఎప్పుడైతే మనం ఆ వాక్యం మీద సంపూర్ణంగా మనం కేంద్రీకరించుకుని ఉంటామో అప్పుడేమో తెలుసా మనకు ఎక్కలేని ధైర్యం వస్తుంది అంట కాబట్టి ఈ ఈ రచయిత ఈ యొక్క ఏమంటున్నంటే ఆయన మాట ఇచ్చింది కాబట్టి ఆ మాట వల్ల నాకు నిరీక్షణ ఉంది అని చెప్తున్నా కాబట్టి అందుకు మనం ఎక్కువ ఎందుకు మనం ఎంతగా వాక్యం ధ్యానిస్తామో ఎంతగా మనం వాక్యంలో ఎంత సమయం ఉన్నా గానీ ఎంత టఫ్ టైం నున్నా గానీ ఎందుకు మనం వాక్యంలో ఈ ఆరాధనలో పాల్గొంటూ ఇవన్నీ ధ్యానిస్తామంటే దేవుని వాక్యం మన హృదయంలో లేకపోతే ఖచ్చితంగా మనం తప్పిపోతాం మనకి ఆదరణ ఉండదన్నట్టు సమాధానం ఉండదన్నట్టు కాబట్టి ఈ లోకంలో మనకి శ్రమలు ఉంటాయి ఖచ్చితంగా శ్రమలు ఉంటాయి కాబట్టి ఈ లోకం అంతా ఏం చేస్తుందంటే మేము శ్రమలు చూడకుండా ఎస్కైప్ అయిపోతాం మాకు శ్రమలు అవసరం లేదంటు కానీ నువ్వు శ్రమల గుండా మనం శ్రమల గుండా పోతే కానీ అది రుచి చూస్తే కానీ మనం నెక్స్ట్ లెవెల్ పోలేమన్నట్టు ఎందుకంటే విశ్వాసులు దేవుని బిడ్డలు పిరికివారు కాదనేది వాక్యం ఎందుకంటే వాక్యం ఏముందంటే ప్రేమ ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే దేవుడు మనకి ఇచ్చింది కానీ పిరికి తన ఆత్మ మనకి ఇవ్వలేదంట కాబట్టి దేవుడు అలాంటి ఆత్మను మనకు అనుగ్రహించండు పరిశుధాత్మ అభిషేకం ఆ ఆత్మ పొందుకున్న వాడు ఎక్కడ లేని ధైర్యం ఏ దుష్ట శక్తులు కూడా నీ మీద పనిచేయలేవు వాటి మీద నువ్వు విజయం పొందుతాయి అవి నీ మీద పనిచేస్తాయి ఖచ్చితంగా పనిచేస్తాయి నిన్ను అటాక్ చేస్తూ ఉంటాయి నిన్ను ఎట్లయినా సరే దేవుడి నుంచి విడిపించాలని బయటికి తీసుకురావాలని కానీ మనం మటుకు వాడికి అవకాశం ఇవ్వకుండా ప్రభులు సంపూర్ణంగా మనం ముందుకు సాగిపోవాలి ఆయన వాక్యం మీద మనం ఆధారపడిపోయినప్పుడు ఏ దుష్ట శక్తి ముట్టలేవు ఎందుకంటే వాక్యం ఉంది యహోన వార్తలో మొదట యహోన పత్రికలు ఉంటుంది చూడండి దేవుని పిల్లలు పాపం చేయరంట ఎందుకంటే వాడు తను భద్రం చేసుకుని ఉన్న కనుక దుష్టుడు వాక్యం ఎందుకంటే దుష్టు ఈ లోకమంతా దుష్టుని ఆద్యంలో ఉంది కాబట్టి వాడు ఏ రీతికైనా సరే మనల్ని దేవుని నుంచి తప్పించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు వాడు ఆటంకం పెడతా ఉంటాడు సేవలో పోతుంటే ఆటంకాలు ఉంటాయి కుటుంబ సమస్యల ఆటంకాలు ఉంటాయి ఏదొక రూపంగా వాడు పెడతా ఉంటాడు కానీ ఒక్క విషయం మనం అర్థం చేసుకోవాలా ప్రతి దశలో ప్రభు నీతో పాటు ఉన్నాడు అనేది మనం మొదట మనం కేంద్రీకరించుకోవాలా ఎందుకంటే దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే ఏమైందంటే నీకు ఎంత శ్రమలో ఉండ నీకు ఆదరణ ఉంటుంది నా ప్రభు నాతో పాటు ఉన్నాడు ఎందుకంటే శ్రమలో నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పినా లేదా మన ప్రభు కాబట్టి ప్రతి శ్రమలో ఆయన ఉన్నాడు వాక్యం చెప్తుంది అక్కడ కానీ మనం ఏం చేస్తామంటే నీకు ఇంతగా శ్రమలు పొందుతున్నా నేను దేవుడు ఏమైపోయింది మాకు అని చెప్పి మామూలుగా మాట్లాడుతుంటారు కానీ శ్రమలలో సంఖ్యలలో అన్నిటిలో దేవుడు నీతో పాటు ఉన్నాడు ఎందుకంటే ఆయన ఆత్మ నీలో ఉంది ఆయన నీతో పాటు ఉన్నాడు అని ఎందుకు గ్రహించారు క్రైస్తవులు అంటే చూడండి వాళ్ళకి ఆ టయానికి ఏమవుతుందంటే ఆ వాక్యం మొత్తం మర్చిపోతారు అన్నట్టు శ్రమను చూడగానే మర్చిపోతారు ఆయన ఎక్కడ అప్పుడు నీ దగ్గరికి ఒకటి వచ్చింది అనుకో నిన్ను నువ్వు ఇప్పుడు మనం మన యుద్ధానికి పోతాం యుద్ధానికి పోయి వాడు ఏం చేస్తాడు కవచాలు ఇవన్నీ పెట్టుకొని జాగ్రత్త పెట్టుకొని ఎట్ట తప్పించుకోవాల బాణాలన్నీ వాడు చాలా కేర్ఫుల్ గా వాడు అన్ని సిద్ధపడిపోతాడు అన్నట్టు కదా అన్ని పోతాడు ప్రొటెక్షన్ తీసుకొని పోతా ఉంటాడు ఏమి లేకుండా పోతే ఏమవుతుంది ఏదన్నా సమస్య నీకు ఎదురైంది అనుకు దాని ఇప్పుడు నీ యుద్ధం వచ్చినప్పుడు నీకు సరైన కత్తి ఉండాలా కడ్గం ఉండాలా ఆ డాల్ ఉండాలి ఉండాలి కదా కాబట్టి మనం అర్థం చేసుకోవాలా కాబట్టి ఇవన్నీ ఏ స్పంది సాదూషం అవన్నీ కానీ ఆయన వాక్యాన్ని కూడా సాదూషమే కాబట్టి ప్రతిదీ నువ్వు వాక్యంతోనే కొట్టాలా సైతం మీద విజయం పొందాలా కాబట్టి అలాంటి వాక్యం మన హృదయంలో ఉందా మన అంతగా వాక్యంలో మనం బలపడ్డమా చూడండి ప్రతి క్షణము మనము దేవుని వాక్యాన్ని మన హృదయంలో నింపుకుంటే మనము దేని విషయంలో కానీ మనం భయపడవనట్ కదా మన ఒక సమస్య నాకు ఎదురైంది నా వర్క్ ప్లేస్లో చాలా స్ట్రగిలింగ్ అయింది కానీ చిన్నదే కానీ వాళ్ళు ఆ పెద్దగా చేసిండు కానీ ప్రార్థన చేసిన దేవ ఎట్లా ఎట్లా మాట్లాడతారంటే ఫ్రెజరు ఆ ఫ్రెజర్ వింటే ఎట్లా అంటే భయం వస్తుంది కానీ నాకు ప్రార్థన ప్రార్థన చేసిన ఒక వాక్యం నాకు జ్ఞాపం వచ్చింది ప్రవ్వ ఎందుకంటే మనుషులు అట్టా మాటలతోనే భయపెడతారు మనం భయపడం అయినా కానీ మాట భయ భయపడేలాగుంటే ప్రార్థన చేసిన ప్రవ్వ ఈ వీటి నుంచి నాకు విడద కల్పించి గావిత్ర్రాజు ప్రార్థన చేసిన ప్రవ్వ నాకు కలిగిన భయములన్నిటి నుంచి నేను యహోవకు మొరపెట్టగా ఆయనను విడిపించిన వాక్యం ఉంది కాబట్టి నాకు భయం కలిగిన వేళ యుహోవని ఆశ్రయించేదేను అని ఉంది కాబట్టి ప్రవ్వ ఈ సమస్య ఏంది ప్రవ్వ దీని నుంచి నేను సొల్యూషన్స్ ఏ రీతిగా నేను చేయాలో ప్రార్థన చేసుకున్నా తర్వాత దేవుడు మార్గం చూపించింది అన్ని ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అలా కాబట్టి ప్రభుని ఆశ్రయించాలా కాబట్టి ఈ లోకంలో ఇవాళ ఆశ్రయిస్తే ఏం లాభం ఉండదు ఆ క్షణం నువ్వు ప్రభు మీద ఆధారపడ అంటే నీకు ఆ వాక్యాన్ని జ్ఞాపకానికి రాకపోతే నీ పరిస్థితి ఎట్లుంటది ఇప్పుడు నాకు వాక్యం జ్ఞాపకం రాలేదనుకో నేను ఎక్కడెక్కడ పోయిన ఏమైందో అంత గాబర్ గాబర్ అయిపోయి భయపడిపోయి అంత దిగులు కూర్చుంటా కానీ నేను అక్కడ చేయలే ఎందుకంటే నాకు ఆ వాక్యం జ్ఞాపకానికి వచ్చింది ఎప్పుడో వీడు వాక్యం అది ఎప్పుడో చదివిన వాక్యం తక్కువ మైండ్ లో కొట్టింది ఆ వాక్యం పెట్టి ప్రార్థన చేసిన అది నాకు ఆయుధం ఇప్పుడు ఆ దాని విజయం పొందాలంటే ఏ దేవుని వాక్య వాడాలా సైతం మీద వేసుకో ఎట్లా విజయం పొందినో వాక్యంలో విజయం పొందింది వాడి మీద మన ప్రభు అందుకే మనం కూడా అంతే వాక్యంతోనే సైతం మీద విజయం పొందాలా కాబట్టి ప్రతి దశలో మనం ఆ రీతిగా మనం మనం ధైర్యపరచుకోవాలా ఎప్పుడొస్తే ధైర్యం అంటే దేవుని వాక్యం వల్ల ధైర్యం వస్తుంది అందుకే ప్రభు అంటాడు చూడండి నీ శివుకుడైన నాకు నీవిచ్చిన మాట తలుచుకోమంటాడు అంటే జ్ఞాపకం చేసుకో ప్రభావ దాని మూలంగా నాకు నాకు ఏముందనా నిరీక్షణ కలగ కాబట్టి దేవుని వాక్యం సంతోషం ఉంటుంది సమాధానం ఉంటుంది మనకి అందుకు వాక్యంలో మనం బలపడాలా వాక్యంలో మనం సంపూర్ణంగా మనం జీవించాలా కదా ఎందుకంటే దేవుడి ఇచ్చిన ప్రతి వాగ్దాన్ని గురించి ఆయన మాట్లాడుతుండ్రుడు అంటే వాక్యం బట్టి మనం మాట్లాడాలి దేవునితో సంభాషించాలా అనే విషయం చెప్తుండడు చూడండి కాబట్టి మనుషులు మాట్లాడే రీతి వేరే ఉంటది మన దేవుడితో మాట్లాడే వేరే రీతి వేరే ఉంటుంది కదా కాబట్టి ఏ స్ట్రో శ్రీ తన తన గర్భం పుట్టిన పిల్లలను జాలి పడుకుని ఉంటదా తన పుట్టిన పిల్ల పిల్లల్ని తల్లి తన బిడ్డలు మర్చిపోతా వారైనా మర్చిపోతారు కానీ నేను మటుకు నిన్ను మర్చిపోదు అన్నాడు చూడండి ఆయన ఎంత గొప్ప దేవుడు చూడండి తల్లి మర్చినా తల్లి మర్చినా ఎవరు విడిచిపెట్టినా కానీ యేసు ప్రభు మటుకు నిన్ను నన్ను విడిచిపెట్టాడు ఆయన ఎంత గొప్ప దేవుడు ఆయన ఇది మనం అర్థం చేసుకోవాలా ఇవన్నీ మనకు వాక్యాలు ఆదరణ కలిగించే వాక్యాలు ఇవన్నీ ఎన్నో వాక్యాలు ఉన్నాయి మనకు దుఃఖ సాగారంలో ఉన్నప్పుడు దేవుడు ఆదరణ ఇచ్చే వాక్యాలు ఉంటాయి నువ్వు నువ్వు ప్రభులో సంపూర్ణంగా విశ్వాసాలు ముందుపోతున్నప్పుడు నువ్వు నీ ఆత్మీయ జీవితం సంపూర్ణమై తయారే టైంకి దుష్టుడు ఏదో ఒక రీతిగా నేను ఆటంక పెరుస్తుంటే అప్పుడు నీకు సంబంధించిన ఆయుధాలు ఉంటాయి వాక్యం బైబుల్లో అవన్నీ మనం వాడాలా సైతాల మీద విజయం పొందాలంటే ఇవన్నీ మనం వాడాలా దేవుడు మనకి ఎన్నో విధానాలుగా ఇవన్నీ మనం వాడితే కానీ వాడి మీద మనం విజయం పొందాం అప్పుడు వాడి అపవాదిని ఎదిరించండి అప్పుడు వాడు మీ ఎద్దరికల్ పారిపోతాడే వాక్యం ఉందా కాబట్టి ఎప్పుడు మనం ఎదిరించడం నేర్చుకోవాలి మనం ఇంతకాలం మనం ఎదిరించలే ఇప్పుడు ఎట్టుంటదంటే నేను మొన్న చెప్పిన నా సాక్ష్యం మా నా జీవితంలో జరిగింది అంతకుముందు నేను ఎదిరించలే కాబట్టి వాళ్ళు ఎవరైతే ఎదిరిస్తారో వాళ్ళు ప్రార్థన చేయించుకుంటోళ్ళు తర్వాత వాళ్ళు చేసేవాళ్ళు విడుదల కల్పించే తర్వాత కొంత ఎంతకాలం వాళ్ళు చేస్తున్నారీ నువ్వుగా ట్రైన్ కావాలి కదా నువ్వు ఎదిరించు నేర్చుకోవాలి కదా చూడండి ఎందుకంటే మనం ఆ దశకి ఎదగాలన్నట్టు మనం ఆ దశకి ఎదిగి మనం వాక్యంలో బలపరచబడితే గాని ఆయన కొరకు మనం ఈ లోకంలో ఆయన సాక్ష్యము ఆయన గురించి మన సాక్ష్యం ఇవ్వలేము కదా అయితే ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే చూడండి ఇదే అధ్యాయంలో చూడండి అదే కీర్తన గన్న నూట పంతొమ్మిది నూట పంతొమ్మిది మనం చూస్తే కింద చూస్తే చూడండి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా యాభై వచ్చినంలో చూడండి ఏముంది అక్కడ యాభై వచ్చినంలో ఏముంది నీ వాక్యము నన్ను ఉన్నది నా బాధలలో నా బాధలో ఇదే నాకు నెమ్మది కలుగుచున్నది చూడండి ఇంకేముంది కింద గర్విష్ఠులు నన్ను మిగులు అపహాసించి అపహించిరి అయినను నీ ధర్మశాస్త్రం నుండి నేను వేరు తొలగక ఇది పాయింట్ అన్నట్టు ఇది మనం అర్థం చేసుకోవాలా మనం ఎప్పుడైతే మన వాక్యంలో మనం సంపూర్ణంగా మనం బలపడతామో అప్పుడు ఏమైందంటే పైన ఉంది ఆదరణ ఉంది నిరీక్షణ ఉందని ఉంది యాభై వచ్చినకి వచ్చేమన్నాడు నీ వాక్యము నన్ను బ్రతికించిందయ్యా కాబట్టి దేవుని వాక్యంలో జీవం ఉంది ఆ వాక్యము నేను బ్రతికింపజ్ కాబట్టి నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలుచు అంటే దేవుని వాక్యము ఉంటే మనలో బాధలు ఉన్నా కానీ అంటే బాధలు ఉంటాయని చెప్తుంది అక్కడ బాధలు ఉంటాయి కానీ బాధల్లో నీకు నెమ్మది ఉంటుందంట సమాధానం ఉంటుంది చూడండి ఈ లోకంలో మనం చూస్తే అందుల గురించి మనం చూస్తే ఎంతో మంది కుటుంబాల్లో మనం చూస్తుంటాం కాబట్టి కుటుంబాల్లో సమాధానం ఉండదు నెమ్మది ఉండదు ఓర్పు సహనాలు ఉండవు కొట్లాట్లు అయితే ఉంటాయి గొడవలు అయితే ఉంటాయి అంత భయంకరంగా డిస్టర్బెన్స్గా ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీస్ చూడండి అంత భయంకరంగా ఉంటుంది కదా మనం చూస్తున్నాం కానీ ఆయన నమ్ముకున్న బిడలకి అలాంటివి ఉండవన్నట్టు కాబట్టి వాళ్ళకి తెలియదు మార్గం తెలియదు ఎట్లా దాని నుంచి ఆదరణ ఎట్లా వస్తుందో వాళ్ళకి తెలియదు ఏస్తు ప్రభు తప్ప ఎవరు కూడా ఆదరణ ఇవ్వలేదు ఈ లోకపరమైన ఆదరణ ఉండొచ్చు అది కొంతసేపు ఉంటుంది కానీ నీకు నీ హృదయంలో సంపూర్ణంగా ఆదరణ కావాలంటే ఏస్తు ప్రభు తప్ప ఆయన మన హృదయంలో ఉంటేనే కానీ మనకు ఆదరణ ఉండదు అది తేడా అనులకు మనకు తేడా అదే అని అన్నట్టు ప్రభు నమ్ముకున్న వాళ్ళకి నమ్ముకునే వాళ్ళకి తేడా అదే కాబట్టి నీ వాక్యం నాకు నన్ను బ్రతికించింది కదా ఆయన వాక్యమే మనకు జీవింపజేస్తుంది ఎందుకంటే మనకు ఆయన ఆత్మీయ ఆహారం అంటే మన ఆత్మ నిన్న నీకు కావాలంటే నువ్వు బ్రతకాలంటే నీ ఆత్మకు ఆహారం అవసరం కాబట్టి ఈ లోకము శరీరాన్ని పోషించుకుంటుంది కానీ ఆత్మను నిర్లక్ష్యం చేస్తుంది కానీ మనం మటుకు ఆత్మను మనం పోషించుకోవాలి ఎందుకంటే దేవుని ఆత్మది శాశ్వత కాలం ఉన్నది ఆత్మని శరీరం ఈ లోకంలో కలిసిపోతుంది కానీ దానికి ఎక్కువ ప్రారంభిస్తారు ఈ లోకస్తులు ఈ లోకస్తులకి మనకి తేడా అది అని కాబట్టి మనం శరీరాన్ని కూడా కాపాడుకుంటాం ఎందుకంటే నీ ఆత్మలో ఉన్నవాడు నీ ఆత్మ సంపూర్ణంగా బలపడి ఆయన కొరకు నువ్వు పనిచేయాలంటే శరీరం అవసరం కాబట్టి శరీరాన్ని కూడా మనం జాగ్రత్తగా కాపాడు కానీ మొదట మొదట ప్రిఫరెన్స్ ఎవరికి ఆత్మ నీ ఆత్మ బలపడాలా అప్పుడే నీ శరీరము నీ ఆత్మ కంట్రోల్ ఉంటుంది అది కరెక్ట్ గా నడుస్తుంది అన్నట్టు లేకుంటే ఆత్మ ఒక దిక్కు శరీరం ఒక దిక్కు అంటే ఆత్మ సిద్ధంగా ఉంటది కానీ శరీరం బలహీత ఉంటుంది కాబట్టి ఆ బలహీతమైన శరీరాన్ని నీ ఆత్మకు అప్ప సమర్పించుకోవాలా దేవుని ఆత్మకి అప్పుడు అది సంపూర్ణంగా మారుతుంది అయితే గర్విష్ఠులు కాబట్టి ఈ లోకంలో ఉన్న డ్రాగన్ గర్విష్ఠులు అంటే ఖచ్చితంగా సైతన్ సమూహం అది వాళ్ళు మిగులు మనం ఆపాదిస్తూ ఉంటారు మనం తిడుతూ ఉంటారు హేళన చేస్తూ ఉంటారు అయినా కానీ మనం ఏం చేయాల నీ ధర్మశాస్త్రం నుండి నేను తొలగకున్నాను అంటే దాన్ని అర్థమైంది ఆపోజిట్ గా చేసుకోండి అలాంటి పరిస్థితి నుంచి వస్తే చాలా మంది ఏం చేస్తారంటే వాక్యాన్ని మర్చిపోయి పక్కన పెట్టేసి ఇంకా వాళ్ళతో పాటు గర్విష్టి డ్రాగన్ స్పీక్ లాగా మాట్లాడతారు కొట్లాడు పెట్టుకుంటారు ఇక వాక్యం పోయింది ఇంకా ఇంకా పోయింది వాక్యం పోయి వాళ్ళలాగా మాట్లాడతారు అంటే మనం అర్థం చేసుకోవాలి అంటే ఒక విధంగా చెప్పాలంటే చూడండి వాళ్ళకి మనకి తేడా లేదన్నట్టు అంటే రెండు కలిసిపోయినాయి అన్నట్టు మిళితం అన్నట్టు చూడండి అట్లాగా అట్లా ఉండొద్దని చెప్పింది వాక్యం ఎందుకంటే క్రైస్తవుల్లో ఈ రోజు చూస్తే మనము అతనే ఉంటారు ఎవరైనా ఒక మాట అని అనుకో ఇక్కడ దూసుకొని ఆగరం కట్టలు తెంచుకోవస్తుంది కోపం రోషం పుట్టుకొస్తుంది ఎక్కడ లేని రోషం అని వాళ్ళకి వాళ్ళతో కొట్లాడతారు గొడవలు పెట్టుకుంటే ఏదేదో మాట్లాడుతూ ఉంటారు పోయా విశ్వాసం చూడండి అందుకు ఇవన్నీ అపహరించినా గానీ నేమటుకు ప్రభా నీ వాక్యముల నుంచి నీ ధర్మశాస్త్రం నుంచి నేమట తొలగకుండా ఉన్నా ఎందుకంటే నేను తొలగిపోయాను అనుకో ఖచ్చితంగా వాడు పట్టుకుంటాడు దుష్టుడు అందుకు మనం వాక్యంలో ఉండాలి దేవుని వాక్యం ఎంత ప్రాధాన్యమైందంటే చాలా ముఖ్యమైన వాక్యం ఎందుకంటే దేవుని వాక్యం ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా భయపడరు అన్నట్టు సరే భయం సాధారణంగా వస్తూ ఉంటది వాక్యం ఇలా భయం వస్తుంది ఎందుకంటే అది నిన్ను నిన్ను బెదిరిస్తూ ఉంటుంది అది ప్రత్యక్షణం ఎందుకంటే భయం అనేది దండంతో కూడి వాక్యం అంటే భయం వేరు నువ్వు ఎప్పుడైతే భయానికి మనం దాన్ని గద్దించకుండా ఉంటామో దానికి లోబడతామో అప్పుడు నిన్ను దండిస్తూ ఉంటుంది అది ప్రత్యక్షణం నిన్ను నిన్ను చిత్రహింసలు పెడతా ఉంటుంది భయం అంత డేంజరస్ అన్నట్టు భయం కాబట్టి ఆ భయం దండంతో కూడింది కాబట్టి దాని నుంచి నేను విముక్తి పొందాలంటే దేవుని వాక్యంతోనే వాక్యాన్ని గర్దించాలా దాని తర్వాత ప్రార్థన చేసినా లేదా భయం వచ్చింది నాకు భయము కలిగిన వేళ నిన్ను ఆశ్రయించాలి యహో నా భయములు అన్నిటి నుంచి నన్ను వాక్యం అని తప్పించిండు ఆయన ఏ స్థితిలో ప్రార్థన చేసినా మనకు తెలియదు కానీ భయం అంటే ఆయన కూడా వచ్చింది మనకు కూడా వస్తుంది భయం కానీ అప్పుడు ఏం చేయాలా దేవాన్ని ఆశ్రయిస్తున్నాను ఇప్పుడు ఈ భయం నుంచి నన్ను అని మనం ప్రార్థన చేసినప్పుడు మనకు ఎక్కడైనా ఆనందం సమాధానం వచ్చేస్తున్నట్టు ఇది మనం అర్థం చేసుకోవాలా ఎందుకంటే ఈ లోకస్తులు గర్విష్ఠులు ఇలా డ్రాగన్ స్పీక్ ఇది అంతా దృష్టిని ఆదరణ ఉంది మనుషులు అట్లా జీవిస్తూ కానీ వాళ్ళ నుంచి వాళ్ళు వాళ్ళు జీవించట్టు మనం జీవించొద్దు కాబట్టి ఆయన వాక్యం నుంచి తొలగకుండా మనం ఉండాలా జాగ్రత్తగా ఉండాలా సరే ఒక విషయం మనం అర్థం చేసుకుంటే కొందరికి బాధలు ఉంటాయి కదా ఎందుకు ఈ మాట చెప్తుందంటే దేవుని వాక్యం ఉంటే మనకు ఆదరణ అన్నట్టు కొందరికి బాధలు ఉండవు కదా కొందరికి ఆదరణ ఆదరణ ఉంటుంది చూడండి కొందరు బాధలు ఉండదు కొంతమంది ఆదరణ ఉంటుంది కొంతమందికి ఆదరణ ఉంటుంది కానీ బాధలు ఉంటాయి చూడండి ఆదరణ ఉండదు బాధలు ఉంటాయి అంటే రివర్స్ అయితే ఇప్పుడు మనం సాధారణంగా మనం చూస్తే దేవుని నమ్ముకున్న వాళ్ళకి కొంతమంది మామూలుగా విశ్వాసంగా జీవిస్తే కానీ వాళ్ళకి ఎలాంటి కష్టాలు ఉండవు మాములుగా రెట్యూనిగా వెళ్ళిపోతూ ఉంటారు కానీ కొంతమందికి ఏంటంటే విశ్వాసంగా దేవుని బిడ్డలు కూడా పైకి అనే శ్రమలు వస్తాయి మరి ఎట్లా అర్థం చేసుకుంటాం చెప్పు మనం అది అంటే వీళ్ళు ఈ లోకాధికంగా జీవిస్తే ఎలాంటి శ్రమలు నేను చెప్తున్నా కదా ఎలాంటి శ్రమలు ఉండు ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి ఏం అన్ని బాగానే ఉంటాయి వాళ్ళకి అంతా ఎందుకంటే ఈ లోకంలో జీవిస్తాడు వాడానే కాబట్టి వాడు వాడు ఏం పట్టించుకోండి వీళ్ళు ఎందుకంటే ఈయన మన కంట్రోల్ ఉండు కాబట్టి ఈయన ఏం చేయడానికి వీళ్ళు కానీ మనకి వ్యతిరేకంగా ఎవరైతే తయారైతే వాడి మీద మనం అటాక్ చేయాలి ఎందుకంటే ఈ లోకానికి ఈ లోకానికి మనము ఆపోజిట్ గా జీవిస్తాం అంటే ఈ లోకానికి వేరు జీవిస్తాం కాబట్టి వాడు మన మీద టార్గెట్ చేస్తాడు అన్నట్టు అది మనకు అర్థం చేసుకోవాలి అప్పుడు మన ఈ లోకస్థలు ఏమనుకుంటారు వీళ్ళకి ఏమైందో ఏం కష్టాలు వచ్చిన ఏమో వీళ్ళకి ఎందుకు ఇంత శ్రమ వచ్చిందేమో వీళ్ళు దేవుని సరిగ్గా లేరు అని చెప్పి మాట్లాడతాం జ్ఞానం లేని మాట్లాడనట్టు తెలియకుండా మాట్లాడతాడు తెలియదు ఏం మాట్లాడుతుండ్రు కానీ శ్రమ ఎందుకు వస్తుందో తెలుసా నేను ఎంతగానో కోరుకుంటా శ్రమ వస్తేనే మనకు బాగుంటుంది నేను నా ఒపీనియన్ అది ఎందుకంటే శ్రమలో ఎన్నో పాఠాలు ఎన్నో శ్రమల్లో నుంచి మనం ఒకవేళ రెండు విధాలుగా వస్తే శ్రమ ఒకటి ఏంటంటే ఒకటి మనకు కావాలని కొన్ని శ్రమలు తెచ్చుకుంటాం అవిధేతల వల్ల కొన్ని కావాలనే దేవుడిని ఇది కల్పిస్తూ ఉంటాడు ఎందుకని తెలుసా ఈ శ్రమలన్నిటి నుంచి నువ్వు విజయం పొందితే ఇంకో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలా ఎందుకంటే ఇవన్నీ నువ్వు అనుభవిస్తే కానీ శ్రమలో ఉన్న వాడికి నువ్వు ఆదరణ కల్పించలేవు ఎందుకంటే నువ్వు ఆ శ్రమల నుంచి ఎట్లా వచ్చి నువ్వు బయటికి అది ఇతరులకు చెప్తే వాళ్ళు ఆ శ్రమ నుంచి బయటకు వస్తావు అందుకు నువ్వు శ్రమ అనుభవించాలా ఇది కొద్దిగా రివర్స్ గా ఉంది కదా చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి అందుకే మన ప్రభు కూడా ఆయన శ్రమలో పొందిండు విధేత నేర్చుకున్నదా లేదా వాక్యం ఆయన శ్రమలలో విధేత నేర్చుకున్నాడు ఆయన తర్వాత చూస్తాం మన వాక్యం అది చూడండి అయితే ఇక్కడ ఏముందంటే ఆదరణ ఉంటుంది బాధలు ఉంటాయంట విశ్వాసులకైతే ఏమైతే మొత్తం మీద రెండు ఉంటాయంట ఏమున్నాం అనుకున్నాం మనకి రెండు ఉంటాయి అన్నీ ఉంటాయి అన్నట్టు చూడండి బాధలు ఉంటాయి కష్టాలు ఉంటాయి ఆదరణ ఉంటుంది ఒక దేశంలో కష్టాలు బాధలు ఉంటుంది అన్ని రెండు ఉంటాయి మనకి చూడండి మొత్తం రెండు ఉంటాయి మనకి చూడండి బాధలు ఉన్నప్పుడు విశ్వాసాలకు ఏంది నిదర్శనం ఆదరణ అంటే కేవలం దేవుని వాక్యమే అందుకు మనం వాక్యాన్ని ఆశ్రయిస్తూ చూడండి ఎంత కష్టం వచ్చినా కానీ మనం ప్రభుని ఆశ్రయిస్తూ చూడండి అందుకు మనకి ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా కానీ మనం మటుకు ఆదరణ కలిగి సమాధానం కలిగి మనం ఉండాలా అనే విషయం మనం ప్రభు జ్ఞాపకం చేసుకుని చూడండి అందుకే చూడండి హెబిల్ రాసిన పత్రికలో వాక్యం చూసి నేను ముగిస్తాను హెబిల్క్ రాసిన పత్రికలో ఒక ముఖ్యమైన వాక్యం మన ప్రభు సంబంధించిన వాక్యం అది ఐదో అధ్యాయము పత్రిక ఐదో అధ్యాయము ఏడో వచనంలో చూడండి శరీర దారి అయిన ఉన్న దినములలో మహారోధనతోనూ కన్నీలతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగినందున ఆయన అంగీకరింపబడేను ఇది ప్రిన్సిపల్ మనం నేర్చుకోవాలి మన సేవ జీవితంలో ఇది మనం నేర్చుకోవాలా ఇది చాలా ఇంపార్టెంట్ వాక్యం మన ప్రభువు చూడండి ఏడవ వచనంలో మన ప్రభువు చూడండి ఈ భూమి మీద ఉన్నప్పుడు సూర్యుడు చూడండి దేవుడు చూడండి ఇక్కడ మనం చూస్తే శరీరధారే దినుములంటే ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు ఆ దినుములలో మహా రోదన మహా కన్నీలతో ఆయన విజ్ఞాపన చేసిండట మరణం నుంచి ఆయన తప్పించుకోవాలని శిలో మరణం ఆయన పొందేటప్పుడు గ్యస్తమైన తోట మీకు వాక్యం ఆ తోటలో ఆయన వెళ్ళినప్పుడు ఏం జరిగింది చెప్పండి ఈ లోక పాపం అంతా ఒక్కసారి ఆయన మీద పడబోతుంది ఆయన ఒక సేవకులాగా కనిపిస్తున్నక్కడ తండ్రికు ప్రార్థిస్తున్న తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొక్క తొలగించు అయినను నీ చిత్త కాదు ప్రవ్వా తండ్రి నా చిత్త ప్రకారం తండ్రి నీ చిత్తమే చినిగా కను ఇప్పుడు మనం చెప్పగలం అట్లా చూడండి ఆయన శ్రమ పొందాలక్కడ ఆయన శ్రమ పొందితే గాని మనకు రక్షణ రాదు ఈ ప్రిన్సిపల్ మనం అర్థం చేసుకోవాలా చాలా మంది సేవకులు అంటారు మాకు ఇంత భయంకరమైన శ్రమలు ఉన్నాయి బ్రదర్ ఇంత భయంకరమైన శ్రమలు మేము ఎక్కడ సేవ చేయాలి బ్రదర్ అంట అరే నీకు తెలీదు అక్కడ వాక్యం ఏం చెప్తుంది అది ఎప్పుడు చదవలే వాక్యం ఆ వాక్యం మనం చదివితే మనకు అర్థమైపోతుంది అక్కడ ఏముంది వాక్యం మరణం నుంచి తప్పించమని ఆయన వేడుకుంటున్నా అంటే కూడా ఎంతో వేదంతో ఉన్నాడు ఆయన కుమారుడుగున్నాడు దేవుడే ఆయన కానీ ఆ క్షణం ఆయన ఎందుకంటే ఈ లోక పాపం ఒక్కసారిగా మీద పడబోతుంది సమర్పించిండు ఆయన ప్రార్థన చేసి యాచనలు చేసిండు సమర్పించిండు ఆయందుకు అందుకు ఆయన అంగీకరింపబడిందంట అంటే తంది చిత్తానికి విధేయత చూపించింది అక్కడ ఇది ముఖ్యమన్నట్టు అది విధేయత సంబంధించింది శ్రమ వచ్చినా కానీ ఆయన విధేయత చూపించిండు ఎందుకు తెలుసా తండ్రి చిత్తానికి విధేయత చూపించిండు తంది చిత్తాన్ని నెరవేర్చకి లోకానికి వచ్చిందన్నారు కాబట్టి ఈ రోజు నువ్వు నేను ఎందుకు వచ్చినావు మన ప్రభుకు సాదృశ్యంగా చూడండి మనం కూడా ఈ లోకంలోకి ఎందుకు వచ్చినాం అంటే తంది చిత్తాన్ని నెరవేరటానికి ఆయన నెరవేర్చిండు ఆయన పని కంప్లీట్ చేసిండు తర్వాత ఇంకొక కొంత పని దేవుడు మనకి అది మనకు కంప్లీట్ చేయాలా ఆ రోల్ మనకు దేవుడు ఇచ్చిండు కాబట్టి ఆయన అన్ని పాటించుండు అన్ని జయించిండు మాదిరిని చూపించిండు ఎట్లా జయించాలా మీరని అన్ని చూపించిండు కానీ మనం ఆ మాదిరిని మనం పాటిస్తే సైతాన్ మీద విజయం పొంది మనం ముందుకు పోగలం వాడు నిన్ను ఎప్పుడు శోధిస్తూనే ఉంటాడు ఇప్పుడు మీరు చూడండి మతై తర్వాత నాలుగో అధ్యాయంలో ఆయన సైతాన్ని శోధించిన తర్వాత ఏమని చెప్పండి కొంతకాలం ఆయనని విడిచిపోయాను అనేది వాక్యం ఉందా లేదా అంటే కొంతకాలం విడిచిపెడుతుంది తర్వాత మళ్ళీ వస్తాడు వాడు మనకు కూడా అంతే ఇప్పుడు శ్రమలు పోతాయి కష్టాలు పోతాయి అన్నీ పోతాయి మళ్ళీ వస్తే రిపీట్ వస్తూ ఎందుకంటే మనం మన జీవితమే అది అంతే మన కష్టాలు అనిపిస్తాకే ఈ లోకంలో మనం ఉండవు అంట ఇది కొద్దిగా ఆపోజిట్కి ఉంటుంది క్రైస్తవులకి ఏం బ్రదర్ ఏ కష్టాలు ఉండమని దేవుడు చెప్పిడు బ్రదర్ అని చెప్పి అనొచ్చు కష్టాలు ఉండవు కానీ ఈ లోకాతికం జీవిస్తే వాడికి ఉండవు ఈ లోకంలో ఉన్నవాడికి ఉండవు కానీ ప్రభులు కష్టాలు ఉంటాయి సమస్యలు ఉంటాయి సోదరులు అయినా కానీ ఆదరణ ఉంటుందంట అది మన అది శాశ్వతకరమైన ఆదరణ అదే దావిది భక్తులు అక్కడ చెప్తుంది నీ వాక్యం నా హృదయంలో ఉంచుకున్న కనుక నేను భయపడను తర్వాత ఆ వాక్యమే మాటనే నాకు నిరీక్షణ కలిగిస్తుందన్నాడు చూడండి ఎట్లా కలిగిస్తే చెప్పండి అంటే దేవుని వాక్యం ఎంత ప్రాధాన్యతమైందండి నేను అర్థం చేసుకోవాలా ఇక్కడ మన ప్రభు కూడా ఆయన అంతగా విధేత చూపించి ఆ శ్రమ పొందింది ఆయన తన్నిచ్చి తనకు విధేత చూపించండి మనం కూడా అంతే కాబట్టి ఈ లోకంలో శ్రమ ఉంటుంది మనకి అయినా కానీ మనకి ఆదరణ కూడా మనకు ఉంటుందంట చూడండి తర్వాత ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వల్ల విధేత నేర్చుకునేను ఇది మనం అర్థం చేసుకున్న పాయింట్ అన్నట్టు శ్రమలలో నువ్వు విధేత నేర్చుకుంటావు లేదు మాకు ఏం శ్రమ మేము అమాయంతకు మేము గాలిలోకి వెళ్ళిపోతాం అంటే కాదు కదా అంటే అది మూర్ఖత్వం అన్నట్టు కాబట్టి ఇక శ్రమలో ఆయన విధేత నేర్చుకో తండ్రికి విధేత చూపించిన ఆ కూడా కాబట్టి ఈ చివరి కాలం ఉంటున్న మనం కూడా ఇది శ్రమల కాలం ఇది ఇది భయంకరమైన శ్రమల కాలంలో మనం ఉంటున్నాం అయినా కానీ ప్రతి దాని నుంచి మనం ప్రభు తప్పిస్తాడు ముందుకు నడిపిస్తాడు ఎందుకంటే ఆయన ప్రణాళిక నెరవేరాలి కాబట్టి కాబట్టి మనకు కూడా ఇవన్నీ తప్పవన్నట్టు లోకంలో కానీ వాటి నుంచి ప్రభు మనం తప్పిస్తాడు కాబట్టి వాటిలో మనం ఇదే నేర్చుకున్నాం అందుకు మనం శ్రమలో ఇంకా బాగుంటుంది కదా అందుకే అన్న శ్రమలో ఇస్తే మనకి ఇంకా మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటాం ప్రభు నుంచి ఆయన దగ్గర అవుతూ ఉంటాం ఇంకా నువ్వు శ్రమలో పొందే కొంది బంగారం కాల్చబడి కొంది ఏమవుతుంది అది మంచిగా దగదగ దగ మెరుస్తే దానిలో మురికి మాస్టు అంతా పోయి సంపూర్ణంగా సువర్ణంగా ప్యూర్ గోల్డ్ లాగా తయారవుతున్నట్టు అంటే మన శ్రమలో పోతేనే సంపూర్ణంగా తయారవుతాం అది ఒక ఒక ప్రిన్సిపల్ ఇక్కడ మనం ప్రభు నుంచి నేర్చుకోవాల ఆయన కుమారుడయ్యుండి ఆయన అంటే దేవుడే తాను పొందిన శ్రమల వారి విధేత నేర్చుకున్నాడు మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెలికిస్తే ఎక్కువ క్రమంలో వాడైన ప్రధాని యాజ్ఞకులగా పిలువబడిందంట అంటే మనమంతా ఆయన మెలిపిస్తే క్రమంలో ఉన్న వాళ్ళు విధేయత చూపిస్తారు అన్నట్టు మనం ఆ క్రమంలో ఉన్న మన ప్రభువు వల్ల ఆ క్రమంలోకి దేవుడు నడిపించిండు మెలిపిస్తేది ఒక యాజకత్వాన్ని దేవుడు మనం నడిపించిండు ఆయన క్రమం ఆత్మీయ దశలు మనం అర్థం చేసుకోవాలా మనం కూడా తల్లి చిత్తానికి విధేత చూపించి ఆయన చెప్పిన ఆ పనిని సంపూర్ణంగా ఈ లోకంలో మనం నెరవేర్చి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలా కాబట్టి అనేకుల్ని విధేయులుగా చేయాలా ఆయన రక్షణ మార్గంలోకి మనం నడిపించాలి కదా తర్వాత దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడు అయను చూడండి ఇది ప్రణాళిక దేవుని ప్రణాళిక ఏసు ప్రభు ఎందుకు శ్రమలో మన ప్రభు అంటే ఆ వ్యస్తమైన తోటి అంతగా ప్రార్థన చేసిన అంటే ఆయన అది చెయ్యాలా అది చేయకపోతే ఈ లోకానికి రక్షణ లేదు అందుకే తన ప్రాణాన్ని త్యాగం చేసింది మన కొరకు చూడండి ఒక మనిషి మరణం ఒక మనిషి అవిధేయత వల్ల ఈ లోకంలో పాపం వచ్చింది అవాదం చేసిన అవధీసిన పాపం వల్ల ఈ లోకానికి మరణం వచ్చింది కానీ ఒక్క మనిషిని విధేత వల్ల ఆ మరణం నుంచి విముక్తి కలిగించింది మన ప్రభు ఒక ఒక్కడి అవిధేత వల్ల ఒక్కడి పాపం చేస్తే ఈ లోకానికి మొత్తం పాపం స్ప్రెడ్ అయి మరణం వచ్చి కానీ ఏసు ప్రభు ద్వారా ఈ లోకంలోకి జీవం వచ్చింది ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలా కాబట్టి మరణంలో ఉన్న వాడికి జీవం రావాలంటే ఏసు ప్రభు ఏం చేసింది ఈ రోజు ఆత్మీయ దశలో మన ప్రయాసం దేని గురించి చెప్పండి ఈ లోకంలో నశించిపోతున్న ఆత్మల గురించే కదా ఆ ప్రయాసంలో మనం పోతున్నప్పుడు నువ్వు అంతగా ప్రభులాగా నువ్వు త్యాగం చేసుకుని జీవితాన్ని సమర్పించుకుంటే బలిపశులాగా అప్పుడు వింపైన సువాసనలాగా ఆయన సైన్య మనం అనేకులు నీ ద్వారా రక్షణలోకి వస్తారంట ఈ వాక్యం అది జ్ఞాపకం చేస్తుంది అందుకు మనకి ఈ లోకంలో శ్రమలు ఉంటాయి అయినా కానీ మనకు ఆదరణ కూడా ఉంటుంది అన్నట్టు ఆ వాక్యం మనం చూద్దాము చూడండి తనకి విధేయులైన వారికి నిత్య రక్షకు కార కూడా అంటే అందరికీ రక్షణకు ఆయన కార ఈ లోకంలో మనం చూస్తే మనం కూడా అంతే కదా ఎంతో మంది రక్షణ ద్వారా నీ ద్వారా రక్షణలోకి రావాల వాళ్ళు ఎందుకంటే మనం ఈ లోకంలో ఆయనకు ప్రతినిధులుగా ఉన్నాం మనల్ని పెట్టిన ఈ లోకంలో మన ప్రభు ఆయనకు మాదిరి ఒక లీడర్ లాగా పెట్టిండు ఈ లోకాన్ని మీరు లోపరుచుకోమని వాడు ఆద్యంలో తీసుకున్న దుష్టుడు ఈ రోజు కూడా వాడు మనకు అధికారం ఇచ్చినా గానీ క్రైస్తవులు తెలియకున్న వాళ్ళకి ఆ సత్యం తెలియక ఇంకా వాడు ఆదంలో ఉన్న కాబట్టి మనకు సత్యం బయలుపరచబడింది వాడి వాడి బంధకాల నుంచి మనుషులకు వెళ్ళగల్పించడమే మన సేవ ప్రభుత్వ లోకి నడిపించటం మనం అంతా ఇది ప్రయాసం అన్నట్టు అందరూ రక్షణలోకి రావాలా మనం అంతగా ప్రయాస పడుతున్నాం చూడండి తర్వాత చూడండి కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసినవి ఉండగా అంటే క్రైస్తవులు చెప్తున్నావు ఎబ్రీ సంఘాన్ని చెప్తుండ్రు ఇవన్నీ నేను మీకు చెప్తున్నాను కదా ఒక విధంగా చెప్తే మీరు మంచి బోధకులుగా ఉండాల్సింది ఒక టైంలో ఎంత కాలం మన రక్షణ పొంది కాబట్టి ఈ రోజు మనం ఎట్లా జీవిస్తున్నాం కాలమును బట్టి చూస్తే అంటే ఒక టైం బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాల్సిన ఉండ అయినా కానీ దేవక్తులలో మొదటి మూల పాఠములు ఒకడు మరలా మీకు బోధింపవలసి వచ్చాను అంటే మళ్ళా వాకిం చెప్పాల్సి వస్తుంది చెప్పిన వాళ్ళకి అన్నట్టు ఇది కొద్ది డిస్టబించి ఉంటుంది వాక్యం కదా చూడండి ఈ వాక్యం పోయే సంఘాలు చెప్పనుకో సేవకులు చెప్పి ఉంటాయి ఏమంటారు వాళ్ళు నేను మళ్ళా మీకు చెప్తా ఒక ఒక విధంగా చూడండి బ్రదర్ సిస్టర్ మీరు గొప్ప సేవకులుగా కావాల్సింది ఈరోజు కానీ మరలా ఇంకొక ఇంకొకటి వచ్చి మీకు చెప్పాల్సి వస్తుంది అంటే ఏమంటారు ఏం మాట్లాడుతున్నారు బ్రదర్ అంటే ఈ రోజు క్రైస్తవ సంఘం ఎట్టుంది ఈ సంఘం ఎట్టుంది చెప్పండి ఎబ్రి సంఘం ఎబ్రి సంఘం ఎట్టుంది ఎబ్రి సంఘం రక్షణ పొందిన కాలంలో సంఘము ఈ ఆయన ప్రకటించే ఈ వాక్యం చెప్పే టయానికి మీరు మంచి బోధకులుగా తయారు కావాల్సిన వాళ్ళు మీరు అయినా కానీ మళ్ళా నేను మీకు చెప్పాల్సి వస్తుంది అది ఎంతో బాధాకరంగా ఉందని చెప్తున్నా అక్కడ మీకు మీరు పాలుదాగు వారే కానీ బలమినాహాన్ని తినేవాళ్ళు కాదంట అంటే ఇంకా మనం పాలుదాగితేనే ఉన్నామంట పసిపిల్లలానే ఉన్నామంట ఎప్పుడు మనం ఎదగాల ఎప్పుడు మాంసం దీని స్థితికి ఎదగాలంటే ఆత్మీయ దశలు ఇంకా ఎప్పుడు సంపూర్ణంగా బాధపడతావు ఇంకా మనం పసిపిల్లల్లాగానే ఉంటే ఎట్లా పసిపిల్లల్ని ఎవరైనా మోసగించవచ్చు కదా కదా ఎవరైనా మోసగించవచ్చు కాబట్టి ఈరోజు గొప్ప జనం వీళ్ళంతా ఉన్నారు కాబట్టి వాడు మాయ చేసి మోసగిస్తున్నాడు మనుషులు దుస్తుడు కాబట్టి మనం ఆ స్థితికి జ్ఞానం తెలివి వివేకం జ్ఞానం ఆ స్థితికి ఎదగాలన్నట్టు ఎవరైనా మోసగిస్తాడు ఎవరు మోసగించారు ఆత్మీయ కూడా అంతే నువ్వు సంపూర్ణంగా బలపడాలా ఎందుకంటే నువ్వు ఇంకా పసిపిల్లలాగా ఉండడం ఈ లోకంలో ఉన్నారంటే క్రైస్తవులు అందుకు వాళ్ళు మోసపోతారు గొప్ప జనం మోసపోయి ఎందుకు పోతారంటే వాళ్ళు పసిపిల్లలాగా ఉన్నారు ఇంకా కానీ బోధకులుగా ఉండాల్సింది ఎందుకంటే వాళ్ళు చేయలే బోధకులుగా వాళ్ళ పాస్టర్స్ వాళ్ళు బోధకులుగా చేయలేదు వాళ్ళు ఇంకా కాంగ్రెగేషన్ కిందనే కూర్చొని వాక్యం విని వెళ్ళిపోతూనే ఉంది కానీ బోధకులుగా చేయలేదు అందుకు వాళ్ళు పసిపిల్లలాగా తయారైపోయినారు అందుకే ఊర్లలో గ్రామాల్లో మన శువార్త ప్రకటిస్తుంటే వయసులో పెద్దవాళ్ళు ఉంటారు చాలా మంది అందరూ అందరూ ఇంకా పచ్చపిల్లలాగానే ఉంటారు కనీసం ప్రార్థన చేయని కూడా రాదు పాపం వాళ్ళకి అంత భయంకరమైన పరిస్థితులు ఉంది ఎవరు దానికి కారకులు చెప్పండి చూడండి ఈ వాక్యం ఏం చెప్తుంది కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాలి ఇంకా మీరు కిందనే కూర్చొని పోతున్నారు ఇంకా అట్లనే ఉన్నారే ఇంకా ఆ రీతిగా ఉన్నరే ఇంకా ఆ రీతిగా ఉన్నరే అని పౌలు ఎంతగానో వేధిస్తున్నాడు ఈ రోజు క్రైస్త సంఘం అట్లా ఉందా లేదా ఈరోజు నువ్వు నేను అట్లా ఉన్నవా మనం పరిశీలించుకోవాలా బలమైన ఆహారం తినాలా ప్రాభా నాకు ఆహారం నాకు అనుగ్రహించి ప్రాభ అనే ప్రార్థన మనకి ఎంతో అవసరం అన్నట్టు కాబట్టి అందుకు మనం ప్రతి క్షణం మనం జాగ్రత్తగా మనం చూడాలి అందుకే ఒక వాక్యం చూసి ముగిస్తాను దశలోనికి రాసిన పత్రిక మూడో అధ్యాయము దశలోకి రాసిన మొదటి దశలోనికి రాసిన పత్రిక దశలోనికి సంఘానికి ప్రవులి పౌలి వాక్యం చెప్తారు రెండో రెండో వచనంలో చూడండి ఈ శ్రమల వలన ఎవరు కదిలింపబడుకున్నట్లు మిమ్మల్ని స్థిరపరచటకును మీ విశ్వాస విషయమైన విశ్వాస విషయమై మిమ్మల్ను హెచ్చరించటకును మన సహోదరును క్రీస్తు సువార్ సువార్త విషయంలో దేవుని పరిచారికడైన నా తిమోతిని పంపితిని మేము మీ అద్ద ఉన్నప్పుడు ఈ విషయం అని అర్థం చేసుకోవాలా నాకు ఒక ఆశ్చర్యకరం అనిపిస్తూ పాత నిబంధన కాలంలో ఇస్రాల్ ప్రజలు దేవుడి నుంచి తొలగిపోయినప్పుడు ఏం జరిగింది చెప్పండి ప్రవక్తను పంపేటోడు దేవుడు ప్రవక్తను పంపి హెచ్చరించిన వాళ్ళు మీరు ఆ రీతిగా జీవిస్తున్నారు మీరు ఈ రీతిగా జీవిస్తున్నారు మీరు విగ్రహార్థం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఆ బలిపీఠాలు కట్టుకొని భయంకరంగా విగ్రహార్థం చేసింది పాత నిబంధన కాలం ఇస్రాల్ ప్రజలు కానీ రేపు దేవుడు మాట్లాడు ప్రవక్తల ద్వారా పోయి వాళ్ళని హెచ్చరించుకోడు ఎందుకంటే అక్కడ యాజకులు సరిగా లేరు హెచ్చరించే యాజకులు సరిగా లేరు అందుకు దేవుడు ప్రవక్తలు ఏర్పరచున్న కాలంలో మనం ప్రవక్తలం చూడండి ఒక విషయం నాకు ఎప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది ఎందుకు దేవుడు ఆ రీతిగా లేపుతున్నాడు ఎందుకు కొంతమంది దేవుడు లేపుతున్నాడు సత్యాన్ని ప్రకటించడానికి మిగతా వాళ్ళు ఎందుకున్నారు మొదట రక్షణ పొందిన వాళ్ళు కి మళ్ళా ఎందుకు రెండోసారి వాక్యం చెప్పాల్సి వస్తుందంటే ఇది కారణం ప్రవక్తలు ఎందుకు దేవుడు ఏర్పరచుకున్నాడు ప్రవక్తల్ని ఇష్టాలు ప్రజలను యాచకులు సరైన మార్గం నడిపిస్తలేరు వాళ్ళు ఎట్ట చేసినా ఎట్ట జీవిస్తున్నారు కానీ యాజకుడు హెచ్చరిస్తలే దేవుడు ప్రవక్తని ఏర్పరచుకున్నాడు ఈ రోజు నిన్ను నన్ను ఎందుకు ఏర్పరచుకున్నంటే మనం మనుషులను హెచ్చరించాలని చూడండి ఈ శ్రమల వలన ఎవడ కదిలింపబడంటే కదిలింపబడతారని చెప్తుంది వాక్యం అందరు కదిలింపబడతారు షేక్ అవుతారు అన్నట్టు శ్రమలకు షేక్ అయిపోతాం మనం వాక్యం చెప్తుంది దర్శనక సంఘానికి పౌరులు చెప్తాడు ఈ శ్రమల వల్ల ఎవరు కదిలింపనట్టు మిమ్మల్ని స్థిరపరచకు అంటే స్థిరపరచాలా మిమ్మల్ని అంటే మీరు స్థిర స్థిరంగా ఉండాలంటే ఎవరు ఏం చేయాలా మీ విశ్వాస విషయం మిమ్మల్ని హెచ్చరించకును మీరు విశ్వాసంలో ఎట్లా ఉన్నారా అని హెచ్చరించాలని తిమూతిని పంపిస్తున్న అక్కడికి ఆయన గొప్ప దేవుడు చూడండి పౌలు పౌలు తిమోతిని పంపిస్తుంది వాళ్ళ దగ్గరికి దశ సంఘం దగ్గరికి పంపిస్తుండడు వాళ్ళంత భయంకరమైన బాధల్లో ఉంటే పౌలు పంపిస్తుంది అక్కడికి అందుకే నాకు ఉంటది ఆ రోజు ఆమోసు గ్రంథం మనం చూస్తే ఉత్తర దిక్కున దక్షిణ ఎరుశలం ఎరుశలెంలకు నుండి ఆయన వచ్చి ప్రవచించింది ఆయన ఎరుశలేంల ఉత్తర దిక్కున ఆ ఎరోబాము రాజున కాలంలో ఆ ఎరోబాము దగ్గర ఒక యాజకుడు ఉన్నాడు అమర్జనవాడు వాడు ఏం చేస్తున్నంటే దేవుని ఇసల ప్రజల్ని విగ్రహాన్ని తట్టి రాజు దగ్గర మెప్పు కోసం వాళ్ళని రాజు ఏం చెప్తా చేస్తూ దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేసి ప్రజలందరినీ విగ్రహాన్ని నడిపిస్తుంటే దేవుడు ఆమోసుని ఎక్కడో గొర్రెలు కాచుకుంటాడు పశువులు కాచుకుని ఆ మోసు దే దేవుడు ఏర్పరచుకొని ఆమోసు ద్వారా దేవుడు అక్కడ వాక్యాన్ని ప్రకటిస్తే యాజకుడికి కోపం వచ్చిందా లేదా ఎందుకు వచ్చింది యాజకుడు హెచ్చరించకపోతే మరి ఎవరు హెచ్చరించాలో వాళ్ళు నశించిపోతారు దేవుని బిడ్డలు నశించుకోవటం దేవునికి ఇష్టం అందుకు దేవుడు అక్కడ కాలంలో ప్రవక్తను ఏర్పరచుకున్నాడు ఈ కాలంలో ఉన్నారు ప్రవక్తలు మన ప్రవక్తలు మేము కాము కానీ దేవుని బిడ్డలకు మనకు ఆదరణ కల్పించాలా మనం సమస్యలో ఉన్న కష్టాల్లో బాధ ఉన్న వరకు వాళ్ళు దేవుని వాకించని ఆదరణ కల్పించాలా ఇందాక మనం చూసిన వాక్యం ప్రకారంగా నీ వాక్యమే నాకు నెమ్మది కలిగి చేస్తుందంట బాధలలో నాకు విమోచన కలుగు చేస్తుంది చూడండి ఆ వాక్యమే నాకు నిరీక్షణ కలిగిస్తుందంటే దేవుని వాక్యము అలాంటి నిరీక్షణ అనేది ఆ రుచి మనుషులకు మనం చూపించాలా ఈ రోజు చెప్పేసి వెళ్ళిపోతున్నారు పాస్టర్లు కానీ పరమార్థము ఆ వాక్యని వాళ్ళు నింపుతలేరు లేదా చెప్పేసి వెళ్ళిపోతున్నారు ఏదో ఫార్మాలిటీగా కానీ విశ్వాసాల హృదయాలు బలపరచబడాలంటే ఇలాంటి బాధ్యతలు మనం తీసుకోవాలా అందుకు పౌలను అర్థం చేసుకొని వాళ్ళ దగ్గర తిమూతిని పంపించింది పో చూడు వాళ్ళు ఎట్లున్నరు ఎంతో కాలం అయిపోయింది వాళ్ళ దగ్గర పోయి నేను ఈ రోజు ఎట్లా వాళ్ళు విశ్వాసం ఉన్నారా చూడో పోయి వాళ్ళని బలపర్చు తిమోతి వాళ్ళని పోయి మంచిగా మాట్లాడు వాళ్ళతో హెచ్చరించు అని చెప్తుంటే అప్పుడు తిమోతిని పంపిస్తున్నాడు అక్కడ అప్పుడు ఏం చెప్తుంది తిమోతి మనము శ్రమ అనుభవింపవలసిందని మీతో ముందుగా చెప్పితే కదా అలాగే జరిగినది ఇది ఇది మీకు తెలియను అంటే తిమోతి హెచ్చరించండు పౌలు హెచ్చరించండు మనకు శ్రమలో రాబోతుంది శ్రమల కాలం ఉంటున్న మనము మీరు విశ్వాసంలో బలపడండి సమస్యలకు మీరు షేక్ కాకండి సంపూర్ణంగా వాక్యంలో బలపడి వాటిని ఎదిరించి ముందుకెళ్ళండి సువార్త ప్రకటించండి అని పౌలు చెప్పిండు అక్కడ కానీ వాళ్ళు వినలే నిర్లక్ష్యం చేసిండు అందుకు మళ్ళా తిమూతిని పంపించాల్సి వచ్చింది అంతే మనం కూడా అంతే ఒకప్పుడు మనం నిర్లక్ష్యంగా ఉన్నాం నేను కూడా నిర్లక్ష్యంగా ఒకప్పుడు తెలియక మతపరంగా జీవిస్తాను ఉన్నా నేను కానీ దేవుడు ఆయన చూస్తున్నాడు ఈ విడ ఈ నశించిపోతాడు ఖచ్చితంగా మతపరంగా జీవిస్తాడు లోకాదీతంగా జీవిస్తాడు కానీ వాళ్ళ పాస్టర్ హెచ్చరిస్తలేడు అది కూడా హెచ్చరిస్తలేడు కాబట్టి ఈయన నేను నేనే నేను రక్షించుకోవాలని చెప్పి దేవుడు అట్ని టిట్టెడ్ చివరికి ఇక్కడ నిర్దేశిండు అప్పుడు సత్యం బయలుపరచబడింది అప్పుడు మనకు కరెక్ట్గా అయినావా లేవా ఇది మన సేవ అంతేనే ఈ రోజు లోకంలో అట్టనే ఉంది ఎవరు దేవుని వాక్యంలో బలపరిచి నడిపిస్తలేరు మనకు దేవుడు ఇచ్చిన భారం అందుకు మనం ఎక్కడి పరిగెత్తి వాక్యాలు చెప్పి వాళ్ళని బలపరుస్తూ ఉంటాం ఎందుకంటే వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలు మన కష్టాలు చెప్పి భారం వేసుకొని చేసి వాళ్ళకి ఆదరణ కల్పిస్తూ ఉంటాం ఇది మన దేవుడు మనకి ఇచ్చిన గిఫ్ట్ అది ఈ లోకంలో ఎవరు ఎట్లా పోతే నాకెందుకు అనే టైప్ కాదు మనం కాబట్టి ప్రతి ఒక్కరి భారం మనమే తీసుకుంటాం వాళ్ళ భారం మా భారం అని ఇందువల్ల నీ పొరుగు అని ప్రేమించుకోండి అర్థం ఏంది నిన్ను ఎట్ట ప్రేమించుకుంటున్నావు వాడు ఆ బాధల్లో కష్టాల్లో ఉంటే నువ్వు నువ్వు మంచిగా ఉంటే వాడు మంచిగా ఉన్నట్ట చూడండి అది ఇందువల్ల నువ్వు పొరుగు ప్రేమించు అంటే నేను ఎట్ట ప్రేమించుకుంటున్నావు వాళ్ళు ఎట్ట ప్రేమించాలా వాడిని అలాగ ఉన్నడా ఆరోగ్యంగా ఉన్నడా బాధ ఉండడా కష్టాలు ఉండడా కాబట్టి ఎట్ట చేయాలా వాటి నుంచి వాడికి ఎట్ట తీసుకురావాలా కేవలం దేవుని వాక్యమే బలపరచబడాలా అది విధానం అన్నట్టు ప్రేమిస్తాం అంటే అది చూడండి కాబట్టి మనము శ్రమ అనుభవించవలసినది మీతో ముందుగా చెప్పితే కదా అలాగే ఇది మీకు తెలియను చూడండి అటు శ్రమలు అనుభవిస్తకు మనము నియమింపబడ్డ మీరు ఎరుగుదురు ఇది ఆశ్చర్యంగా ఉంటది కదా శ్రమలో అనుభవించడానికి మనం నిర్మింపబడ్డమంట ఇది కొద్దిగా డిస్టర్బించబడింది వాక్యం కదా శ్రమలు అట్టి శ్రమలను అనుభవించటకు మనం నియమింపబడిన వారం మీకు తెలియను నన్ను చెప్తుంది పౌలు అక్కడ శ్రమల కోసమే మనం పుట్టినవంట చెప్పండి ఎవరైనా భరిస్తారా ఈ వాక్యం క్రైస్తవులు లేదు లేదు మేము ఏమి శ్రమలు చూడకుండా మేము గాలిలోకి వెళ్ళిపోతామని చెప్తే చెప్తారా లేదా చూడండి మనం అర్థం చేసుకోవాలా కాబట్టి దుష్టుడు భయంకరంగా వాడు పనిచేస్తున్నాయి ఈ లోకంలో విజృంభించి దేవుని శివ సేవకులను పాడేయడానికి వాడు పూనుకున్నవాడు సువార్త ప్రకటించడానికి కూడా అడ్డగిస్తున్నవాడు ఏదో ఒక చర్ను కొడుతున్నాడు భయంకరంగా వాడు మనుషులను కొడుతున్నాడు వాడు కానీ వాడు కుయుక్తుని మనం తెలుసుకొని వాడిని ఎదిరించాలా వాక్యంతో తర్వాత హిందూ చేతను నేను ఇంకను సహింపజాలక అంటే ఆయన ఆయన అక్కడ బాధ ఉంది ఇది చూడండి మీరు అర్థం చేసుకొని పౌలు హృదయం ఎట్లా చూడండి పౌలు అక్కడ ఉన్నాడు ఊర్లో తిమోతిని పంపించిండు పంపిస్తూ పంపిస్తూ అక్కడున్న పరిస్థితిని ఆయన అర్థం చేసుకొని ఆయన హృదయం ఎట్లా కొట్టుకుంటుందో చూడండి హిందూ నేను ఇకను సహింపజాలక శోధకుడు ఒకవేళ మిమ్మల్ని శోధించలేమని మా ప్రయాసం వ్యర్థమైపోదు అని మీ విశ్వాసం తెలుసుకోను అతని పంపితిని నా ప్రయాసం మొత్తం వ్యర్థమైపోదేమో ఒకవేళ శోధకుడు వచ్చి మిమ్మల్ని కొట్టేస్తాడేమో మిమ్మల్ని శ్రమలో నుంచి మీ భయంకరంగా మీ విశ్వాసాన్ని కొడతాడేమో అని శోధించడేమని నాకు మటుకు సహించలేకపోతాడు అందుకు నేను తిమో త్వరగా మీ దగ్గర పంపించాను నేను అందుకే చాలా జాగ్రత్తగా పరిశీలిస్తుంటా ఎవరైనా సేవకులు మన దగ్గరికి వచ్చి వాక్యం చెప్తున్నా మన గృహాలకు వచ్చి ప్రార్థన చేస్తున్నా మనతో సంభాషిస్తున్నా కానీ జాగ్రత్తగా వింటా ఎందు తెలుసా ఏమో ఈ వ్యక్తిని నా దగ్గరికి పంపించిండు ఈ వ్యక్తి నా దగ్గర నా దగ్గరికి వచ్చి ఇంతగా వాక్యం చెప్తుందంటే దేవుడే పంపించిండేమో ఒకవేళ నాలుగు ఇంకేమైనా బలహీతలు ఉన్నాయేమో నేను కొన్ని విషయాలు ఈ ద్వారా నేర్చుకోవాలేమో నన్ను బలపరిచినట్టు దేవుడు పంపించిండేమో నేను ఆలోచిస్తా ఈ వాక్యం ప్రకారంగా అట్లా మనం అర్థం చేసుకోవాలా కొంతమంది ఏమర్థం చేస్తే తెలుసా ఆ రీతికి చెప్తుంటే హృదయాలు కఠిన పరుచుకుంటారు కొంతమంది ఉంటారు హృదయాలు కఠిన పరుచుకుంటారు చూడండి ప్రేమతో కదా మనం చెప్తే ఎవడో నశించుకోవడం మనకి ఇష్టం కదా మన తిమోతి తిమోతిని పౌలు ఎందుకు పంపించింది చెప్పండి ప్రేమ ఉండే కదా వాళ్ళు నశించిపోతున్న ఒకవేళ వాళ్ళ శ్రమలో ఉన్నారేమో దేవుడు బయలుపరిచిండే వానికి అందుకు ఇమీడియట్లీగా తిమోతిని పంపించింది అక్కడికి నేను అట్టనే అర్థం చేసుకుంటా ఏ సేవకుడు మా ఇంటికి వచ్చినా మాతో మాట్లాడుతున్నా కానీ దేవుడు ఇతను పంపించాడు మా దగ్గరికి కాబట్టి ఇతని ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అని జాగ్రత్తగా వాక్యం విని దాన్ని పాటించి నేర్చుకుంటే మన జీవితంలో ఆ కార్యాలు జరుగుతాయి బలపరచబడుతుంది మనమంతా చూడండి ఇందు చేత నేను ఇంకను సహింపజాలక శోధకుడు మిమ్మల్ని ఒకవేళ శోధించిన అని మా ప్రయాసం వ్యర్థమైపోనని వదిలేమని మీ విశ్వాసం తెలుసుకునే అతని పంపితిని ఎవ ఎవరిని తిమతిని పంపిస్తాడు తిమతిని పంపిస్తుంది సేవకులను పంపిస్తున్నాడు దగ్గరికి దేవుడు పంపిస్తూ ఉంటాడు అనాది కాలం నుంచి కూడా అంతే ప్రవక్తలు ఎందుకు నశించిపోతున్నారు ఎందుకు నశించిపోతున్నారు అక్కడ యాజకుడు సరిగా లేడు ఈ రోజు యాజకత్వం సరిగి లేదు అందుకు ఏవి యాజకత్వం ఉంది ఈ రోజు లోకం అంతా కానీ మనం మటుకు మెలికిస్తేది క్రమం లోకి వచ్చిన మనం మెలిగిస్తే క్రమంలో ఇందాక మనం చూసిన వాక్యం మన ప్రభు ఎట్లా ప్రార్థన చేసింది చెప్పండి తన భారం అంతా మన భారం ఆయన వేసుకున్న భుజాల మీద కష్టాలు పాలే శ్రమస్ ఆ శిరువు మనం భరించింది మన కొరకు శ్రమానుభించి విధి అయితే నేర్చుకున్నాడు ఆ విలువ ఆ విజయం మనకి మన ప్రిన్సిపల్ కూడా అంతే మనం కూడా అట్లనే జీవించాలి అది మెలిగిస్తేది క్రమం లేవి క్రమంలోకి ఇవన్నీ అవసరం ఉండదు వాళ్ళకి ఆచారబద్ధంగా మతపరంగా జీవించుకుంటూ పోతూనే ఉంటారు చూడట ఉండద్దు మనం అని చెప్తుంది వాక్యం చూడండి అయితే తిమో ఇప్పుడు మీ యద్దకు నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మల్ని ఎలాగో చూడను నాపేక్షన్నామో అలాగే మీరును మమ్మల్ని చూడని ఆపేక్షించచ్చు ఎల్లప్పుడూ మిమ్మల్ని ప్రేమతో జ్ఞాపకం చేసుకుంటున్నారని మీ విశ్వాసమును గుర్చి మీ ప్రేమను గుర్చి సంతోషకరమైన సమాచారం మాకు ఇది విషయం అన్నట్టు తెచ్చిండు చివరికి అని భయపడిపోయిండు కానీ మంచి సమాచారం వచ్చింది నా నుంచి అంటే దశలోనికి సంఘం ఎంత పవర్ఫుల్ సంఘము కాబట్టి చూడండి అందుకే దుష్టుడు ఎవరైతే ప్రభు కొరకు సంపూర్ణంగా సమర్పించుకుని నిలబడతారో వాళ్ళని అటాక్ చేస్తున్నవాడు ఎందుకంటే వీడు పర్ఫెక్ట్ నిలబడి సేవలో వీడు అనేకులను నా రాజ్యం కూలి చేస్తాడు ఇంకోటి అనేకుల్ని తయారు చేసుకున్నాడు సత్యం నడిపిస్తాడు నా రాజ్యం కూలిపోద్ది అందుకని ఈయన్ని టార్గెట్ చేస్తే మొట్ట నిలబడ్డ ఉన్న లీడర్నే తీసేస్తే అయిపోద్ది ఏమవుతుంది లీడర్నే మడగొట్టేస్తాడు ఇంకా ప్రభుత్వం ఏమంటుంది గవర్నమెంట్ మొత్తం పడిపోద్ది అన్నట్టు అది సైతన్ క్రియా అన్నట్టు అది అందుకు ఇవన్నీ మనం జాగ్రత్తగా అర్థజేయాలా ఎక్కడ దుష్టుడు మనం మన మీద కొడుతుండం మన కుటుంబం మీద ఎక్కడ కొడుతుండడు వాడు మనల్ని అన్ని క్షణం మనం జాగ్రత్తగా పరిశీలించాలా ప్రార్థనా పూర్వకంగా దేవుడు తప్పక బయలుపరిస్తుంది దాని నుంచి మనం విజయం పొందుతాం వాడిని అటాక్ చేసి వాడి మీద మనం విజయం పొందుతాం అన్నట్టు తర్వాత చివరికి వాక్యం ముగిస్తాం అందుచేత మా సహోదరుల నా సహోదరులారా మా ఇబ్బంది అంతటిలోనూ మా శ్రమ అంతటిలోనూ మీ విశ్వాసం చూసి మీ విషయంలో ఆదరణ పొందితే మీ చూడండి మా ఇబ్బంది అంతటిలోనూ మీలోను శ్రమ అంతటిలోనూ మీ విశ్వాసం చూసి మేము సంతోషపడ ఆదరణ పొందినమంట అంటే వాళ్ళు మీ కొరకు శ్రమ గాని వాళ్ళు మంచిగుంటే ఆ బాధ పోయి సంతోషంగా ఉన్నారంట వాళ్ళు ఆదరణ కలిగిన చూడండి పౌరుల హృదయం ఎంత ఎంత ఉంది ఈ రోజు సేవకులు హృదయం లాంటి ఉన్నాయా చెప్పండి అందుకు మనం జాగ్రత్తగా మనం మనతో పాటు సహోదరులు మనతో పాటు ఉన్న సిస్టర్స్ బ్రదర్స్ అందుకు ఎంతగా ప్రయాస పడుతూ ఉంటాం మనం వాళ్ళని దేవుడి నుంచి తొలగిపోయి కొన్ని ఏదో రీతిగా ఫోన్లు చేస్తూ అది చేస్తూ ఇది చేస్తూ వాళ్ళు ప్రభులోకి నడిపించాలని వాళ్ళ దూరమైపోతుంటే బాధతో మనం ప్రార్థనలు చేస్తాము ఫోన్లు చేస్తూ ఉంటే వాళ్ళు మనకి ఏమి రెస్పాన్స్ కొంతమంది అయితే కనీసం ఫోన్లు కానీ లేపరు ఎందుకు చెప్తాను కూడా తెలియదు అన్నట్టు ఇది ఇంతగా ఫోన్ చేస్తుందో ఎందుకు చేస్తాను కానీ కనీసం ఫోన్ చేసి రెస్పాన్స్ కూడా ఇరుకుంది మనైతే చూడండి ఎందుకు మనం అంతగా ప్రయాసపడుతున్నాం ఎందుకంటే వాళ్ళ మనం బలపడుతున్న వాక్యంలో వాళ్ళు కూడా బలపడాలి కదా మనం ప్రయాస్తాం అంటే దేవుని ప్రేమించే నిన్ను వాళ్ళు సోదరు ప్రేమించు అంటే వాక్యంలో నేను తెలుసుకున్న కొన్ని విషయాలు అది వాళ్ళు కూడా తెలుసుకోవాలి కదా అని చెప్పి వాళ్ళు ప్రయాసపడుతుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు నిర్లక్ష్యంగా జీవిస్తున్నారు అయినా మనం ఇచ్చి పెడతామా ఫోన్ చేస్తూనే ఉంటాం మనం చూడండి అందుకు ఈ విషయం మనం అర్థం చేసుకోవాలా మన హృదయం అట్లా మార్చుకోవాలి మన ప్రభునించి నేర్చుకోవాలి తర్వాత ఈ వాక్యం చూసి ముగిస్తా ఇప్పుడు ఎందుకు వచ్చినాం చాలా ముఖ్యమైనది ఏలా అనగా మీరు ప్రభువు నందు స్థిరంగా నిలిచితున్నా మేము బ్రతికినట్టే ఈ విషయం మీరు అర్థం చేసుకోండి మీరు ప్రభువుల సంపూర్ణంగా నా సహోదరులారా సహోదీలారా మేము బ్రతికినట్టే మీరు స్థిరంగా ఉంటే మేము మేము ఉన్నట్టే లేకుంటే మేము పోయినట్టే అంటే మా ప్రయాసం పోయినట్టే ఇంకా అంటే ప్రభువుల మీ స్థిరంగా ఉంటే మేము బ్రతికినట్టంటే ఎందుకంటే మీ మీలో మీరు మేము ఉన్నాం కాబట్టి వాళ్ళు చనిపోతే మనం కూడా చచ్చిపోయినట్టే ఎందుకంటే మనం అంతా ఏకాత్మం కదా ఏకాత్మగా ఏకాత్మగా కలవాలం కదా మనమంతా ఏక శరీరం ఒకటే శరీరంలో ఉన్న భాగాలు కదా ఒక శరీరంలో ఉన్న భాగము ఇప్పుడు ఒక శరీరం ఉందనుకో ఆ అవయవం ఒక్క అవయవం దెబ్బతైన కూడా మిగతా అవయవంలో పనిచేస్తాయా డిస్టర్బెన్స్ ఉంటుందా లేదా ఇప్పుడు ఒక మిషన్ ఉందనుకో ఆ మిషన్ ఒక్క ఒక్క పార్ట్స్ పోయినా కానీ మిషన్ మొత్తం ఆగిపోద్దా లేదా ఇది కూడా అంతే అంటే మనం తండ్రి ఆయన ఆయన శరీరం మనమంతా ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవం మనమంతా ఒక్క అవయవం తప్పిపోతే శరీరం మొత్తం డిస్టర్బెన్స్ అవుతుంది కదా శరీరం ఎంతగా బాధపడుతుంది ఆ అవయవం అంటేనే బాగుపడం మనం కూడా అంతే ఈ క్రైస్తవ సంఘమే అంత మనం ఒక అవయవం లాంటి వాళ్ళం మనం అంత ప్రభువులు కాబట్టి ఒక్క అవయవం చెడిపోయినా కానీ మనకు బాధ ఉండదా లేదా గుండెనే బాగానే ఉంది కానీ కిడ్నీ పోయింది గుండెనికొచ్చి నేను బాగానే ఉన్నాయి కదా నాకెందుకు అనుకుంటే గుండెని బాగుండి కిడ్నీ పోతే నువ్వు గుండె కూడా సరిగ్గా పనిచేది అన్నట్టు చూడండి ఇది చాలా లోతైన విధా విధానం అన్నట్టు ఎక్కడ కూడా అదే చెప్తుంది మీరు స్థిరంగా ఉంటే మీరు బ్రతికినట్టండి కాబట్టి పౌలు అంతగా వెళ్ళిపోయిన డీప్ స్టేజ్కి వెళ్ళిపోయింది అంతగా ఆ వాక్యంలో బలపడి కాబట్టి మనం గట్రా బలపడాలా మన విశ్వాసాన్ని మనం బలపరచుకోవాలా దేనిసో మనం భయపడకుండా దేవుడే మనకు ఆదరణ సర్వ మన ప్రవ్వే చూడండి అపవాదిని ఎదిరించమనడు అప్పుడు వాడు మీ దగ్గరికి వెళ్ళి పారిపోతాం ఎదిరించడం ఈ లోకంలో శ్రమలున్నా కానీ మనకు విధేయత నేర్చుకుంటాం అందుకే శ్రమలు వస్తే ఇంకా బాగుండు కాబట్టి తను దీన్ని ఎందుకంటే శ్రమల వల్ల మనం విధేయత నేర్చుకుంటాం ఎన్నో విషయాలు పాఠాలు నేర్చుకుంటాం ఎందుకంటే ఒక జనరేషన్ మనము ఆ శ్రమలోంచి నువ్వు పోతే ఏదో అలాంటి శ్రమలో పొన్న పోయినప్పుడు ఎట్ట విడుదల పొందినో వాళ్ళు చెప్పగలవు అన్నట్టు ఎవడు శ్రమ ఏం కాదు బ్రేదర్ ఏం కాల్సి చెప్పంటే కష్టమే కదా అట్లుంటే ఎందుకంటే దాన్ని ఎట్లా విజయం దాని నుంచి ఎట్లా బయటకు రావాలని మార్గం చూపిస్తున్నట్టు నువ్వు నేర్చుకుంటే క్రమంలోంచి అదే విధి అయితే మన ప్రభువు నేర్చుకున్నాడు కదా రీతిగా మనం చూపించిండు ఎట్లా సైతం మీద విజయం పొందాలని వాక్య ఎన్నో విషయాలు మనం చూపించిండు కానీ వాటి అన్నిటి మనం పాటించి సైతం మీద విజయం పొందాలా ముఖ్యమైనది వాడు మనకు అడ్డు అడ్డు తొలగించుకొని మనం ముందుకు పో మన శక్తికి మించిన ప్రయాణం ఉంది ఆ ప్రయాణం కొరకు మనం సిద్ధపడాలా లేసి బలం తెచ్చుకొని సొమ్ము చిల మనం పరిగెత్తాలా ఏలే పరిగె ఏలే ఏం చేసిండు అలిసిపోయి ఆ బంధిర వృక్షం కింద పడిపోయింది ఇక నా వల్ల అయిపోయింది ప్రవ్వా ఇక నాతో కాలుగా అయిపోయింది నా పని ఇక నేను సేవ చేయలే నేను ఏం చేయలేదు నా పని అయిపోయిందనంట కానీ దేవుడు ఏం చేసిండు దేవతతో వచ్చి ఆహారం పెట్టి లేలియా నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది లేలియా నువ్వు లేచి ఇప్పుడు పరిగెత్తు బలం తెచ్చుకో రొట్టె తీసుకో మాంసం దీను ఇప్పుడు నువ్వు పరిగెత్తు నలభై దినాలు నలభై రాత్రులు పరిగెత్తుందైనా ఆ రొట్టె దీని అది సాధ్యమా ఫిజికల్ గా ఫిజిచువల్ గా మనం ఆలోచించాలా ఇప్పుడు నువ్వు సొమ్మ చెళ్ళిపోయి ఉంటుంది ఇప్పుడు నువ్వు బలం తెచ్చుకో ఏలే ఏ లేని జ్ఞాపకం చేసుకో ప్రవ్వ అన్నాను ఏ లేని బలపరిచిన దేవుడు ఈరోజు నన్ను బలపరచు నేను పరిగత్త ఇప్పుడు లేచి ప్రవ్వ నీ సేవలో నా శక్తికి మించిన ప్రయాణం ఉంది నా తది నాకు అనుగ్రహించిన నన్ను బలపరిచిన లేవనెత్త పరిగెత్త ప్రవ నాకు శక్తి ప్రభావ అనే ప్రార్థన మనకి ఎంతో అవసరం ప్రతిదీ వాక్యాన్ని మనం వాడాలా వాక్యంతో మనం పోల్చుకొని మన మీద వేసుకోవాలా రుద్దుకోవాలా మన మీద వాక్యం వాక్యం మనం హృదయాలో నింపుకుంటే ఆ వాక్యం నీలో పనిచేస్తే అదే నీకు ఐదు వందలలాగా తాగితే అప్పుడు వాడు నీ ఎదుకలు పారిపోతారు కాబట్టి అలాంటి కృపలో ప్రభు మనం నడిపించాలా ఆయన వాక్యమే మనం ఆదరిస్తూ ఉంటాం ప్రార్థన చేస్తే పరిశుద్ధి దేవ నీకెంతో వర్ణాలు ఇస్తాయా నీకే కృతజ్ఞతలనైనా గొప్ప దేవన తండ్రి ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడనవు ప్రభు మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీలకులు నిలిపెట్టుకున్నారు ప్రభు దివారాత్రి మమ్మల్ని కాచి కాపాడినవు తండ్రి నీకు ఎంతో వర్ణాలు ఇస్తాయా నీకే గొప్ప దేవ మీ వాక్యమే మాకు ఆధారం ప్రవ్వ మీ వాక్యమే ప్రభావ మమ్మల్ని ఆదరించింది బాధలలో కష్టాల్లో నెమ్మది ఇచ్చింది ప్రవ్వ మీ వాక్యమే మాకు నిరీక్షణ ఇచ్చింది ప్రవ్వ ఎందుకంటే ప్రభా మీ వాక్యమే మాకు జీవం ప్రవ్వ మీ వాక్యం లేకుంటే ప్రభావ మేము ఒక్క క్షణం కూడా మేము ఉండలేం ప్రవ్వా కాబట్టి నైనా ప్రతి క్షణం అయినా మీ వాక్యమే మేము బలపడాలి ప్రవ్వా ఎంతకాలం ప్రవ్వా నై ఎన్నో విషయాలు ప్రవ్వ మి మమ్మల్ని చూపిస్తూ మమ్మల్ని ఎంతగా బలపరుస్తున్నారు ఒక దశ నుంచి ఒక దశకు మమ్మల్ని నడిపిస్తున్నారు నైనా ఎన్నో బలహీతులు ఉన్నాయని వాటి అన్నిటి మాకు వెళ్లగలిపించిన మార్గం చూపిస్తున్నాం నడిపిస్తున్నాం ముందుకు వాటి అన్నిటిని బట్టి నీకు ఎంతో వందాలి ప్రవ్వ ఇంకా ప్రవ మేము సంపూర్ణంగా మేము తయారైన ముందుకు పోవాలా ప్రవ్వ నా దైవ మా శక్తికి మించిన ప్రయాణం ఉంది ప్రవ్వ ఆ ప్రయాణ కొరకు మేము సిద్ధపడాలా ప్రవ్వ మమ్మను బలపర్చనైనా అన్నింటిని మేము ఛేదించుకుని ముందుకు పోవాలని సహాయపడండి దయనీశాలు మేము భయపడద్దు రావిత్ర ప్రార్థన చేసింది నాకు భయం కలిగిన దినం అన్నింటిలో నేను మీరు ఆశ్రయించినన్నారు ఆ వాక్యం మాకు జ్ఞాపకం వచ్చింది ప్రవ్వా ఆ భయం నుంచి మీరు మాకు విడదల్పించినారు ఎందుకంటే అది దండంతో కూడింది ప్రవ్వా భయానికి అది మా మీద పడితే ప్రవతి దండిస్తుంది ప్రభ మమ్మల్ని కాబట్టి దాన్ని గద్దిస్తున్నాం ఏ స్థిరస్తున్నాం హలదీయ ప్రవ్వ అది దండంతో కూడింది కానీ మీ ప్రేమలో భయం లేదు పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుంది మీ వాక్యమే పరిపూర్ణమైంది మీ వాక్యం ఉంటే అది భయం మనం వెళ్ళిపోవాల్సింది కాబట్టి ప్రవ్వ మీ ప్రేమలు మేము సంపూర్ణంగా మీరు బలపడినైనా మీ వాక్యంలో బలపడి సంపూర్ణ ఒకటి సాగి ముందుకు పోతూనే ఉండాలా ప్రవ్వ అలాంటి సేవలు నడిపించండి అయినా మీరు తొరుగుంది మేము సిద్ధపడాలా అనేకులు మేము సిద్ధపరచాలా సేవా జీవితాలకు మిమ్మల్ని అందరూ నడిపించి మీరు ఆ కొడు సిద్ధపరచుకోమని ప్రార్థం ఆరాధన పాల్గొనే ప్రదర్శిస్తల కుటుంబాలు మీరు ఆశ్రయించండి నూతనంగా అభిషేకించి గొప్ప సాక్షిని పెట్టుకొని ప్రతి కుటుంబంలో ఈ శాంతి సమాధానం అనుగరించమని ప్రార్థమైన మీ కృప వెంబడి కృప మాకు అందరికీ అనుగ్రించండి మీరు ఆశ్రయించి జీవించి బలపరిచి మీ కొరకు పెట్టుకొని ఈ యొక్క మధ్య మీరు మమ్మల్ని బలపర్చుకుని నీకు ఎంతో వందలు కృతజ్ఞతాస్తులు తెలిస్తున్నాయి థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ జీజస్ ప్రవ్వా ఇది వస్తే పది పనులు ఘన విజయవాణ గురించి చేర్చి నయమ తెచ్చుకోమని త్వరలో ఆయన క్రీస్తు పరిశుద్ధ నామం ప్రాధికంది ప్రతి రోజు కూడా ప్రభావం గడపాలను ధ్యానించాల దేవాయ ఎవ్రీడే ప్రభావం చెప్పిన మాట మాట్లాడి మా దగ్గర బలపరుచుకుంటే కృతజ్ఞత దేవాయ ప్రభావ మరి మేము ఏ విషయంలో కూడా భయపడడానికి ప్రభావ ధైర్యంగా నీ యొక్క సువాత మేము ప్రకటన చేయాల ప్రభా దేవాబా ఏ విధమైన సువాత ప్రకటన చేసింది ప్రభా అదే రీతిగా మరి మేము తర్వాత ప్రకటన చేయాలి ప్రభా ఏ స మరి మీద మాకు తోడయ్యిండి నడిపించదు ప్రభా పరిలోకజ్ఞానం మాకు దాయించండి ప్రభా దేవా ప్రతి వారికి కూడా ప్రభాని సత్యని అనేక రకం ప్రకటన చేయాలి ప్రభా అది కూడా చాలా ధైర్యంగా మేము ప్రకటన చేయాలి ప్రభా ఎవరికి మేము భయపడద్దు దేవాసూప్రభ మరి ప్రతి రోజు కూడా ప్రభాని తోడించండి ప్రభా దేవాభా ఈ చివరి డేసెస్లలో ప్రభా మేము ఏ పరిస్థితిలో కూడా ప్రభావం మోసుకోవడానికి వీలదు ప్రభా దేవన్నీ సత్య మాలో ఎప్పటి ఉంటేనే ఉండాలి ప్రభుత్వ పరిశుద్ధించి నడుపు దయచండి ప్రభా మరి కూడా ప్రభా మరి దీపించండి ప్రభావించదని నింపండి ప్రభా వరి చేసిన సేవ జీవితంలో కూడా ప్రభా పల్లి భరితను అదే రీతిగా ప్రభా వాళ్ళ బ్రదర్స్ ట్రావెల్ ఏజెన్స్ వెళ్తుండగా ప్రభావితం తోడించి నడిపించండి ప్రభా వారికి కావాల్సిన ప్రతి కూడా ప్రభ సమకూర్చి పెట్టండి నీకేస్తవుతుంది నీకే ఉన్నాను తండ్రి దేవా ప్రభా నీకేస్తాం నీకేందన ప్రభా మరి శుద్ర సర్వశక్తి మంత్రుల నీకే ఇవ్వండి ప్రభావ మరి నీ రాకడే ఎంతో త్వరలో కాబట్టి ప్రభా యొక్క పనిలో మేము నిఘ్న అయిపోవాలి తండ్రి దేవాయత్ప్రభ మరి మేము వెలిగించబడలా అనేకులకు వెలిగించేలాగా ప్రభావం ప్రకటన చేయాలి ప్రభా దేవా ప్రభావ మరి మీర ప్రతి బిడ్డకు నడిపించే ప్రభా రోగాల నుంచి వడలు దయచే ప్రభా దేవాత ప్రభా లోకంలో ఎక్కడ చూసాను అనే చాలా ఘోరంలో జరుగుతున్నాయి ప్రభా మరి వారిద్దరు చూసిన కనికరించండి దయ చూపించే ప్రభావ మరి యాత్మ ఆత్మ నశించుకోకుండా ప్రభావ ప్రతి ఆత్మని కాపాడమని ప్రార్థిస్తుంది దేవాయితీ ప్రభావ మరి ఒకరికి అందరిని సిద్ధపరచుకోమని ప్రార్థిస్తుంది మీకు వదనాలైనందుకు ఎంతో మమ్మల్ని పనుకరుస్తున్న ప్రతిరోజు మీ సరిలో సమయం గడిపే అవకాశాన్ని మీకు వదనాలి తండ్రి ముఖ్యంగా ప్రాబం ఉంటున్న కాలం పొరుగుకరమైన శ్రమాల కాలం ఏ రీతిగా మేము జీవించాలి జాగ్రత్తగా మీ కొరకు సాక్షిగా వేరే సహాయపడి నడిపించమని ప్రార్థిస్తున్నాం మీ అక్షణ ప్రణాళిక చివరి వరకు మేము ప్రార్థిస్తున్నాం అంత వరకు సహించుటం మీ యొక్క పక్షాత్మ నటి దైత్యమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరిని ఆశ్రయించండి మీకు ప్రతి చోట సాక్షణాలు పెట్టుకోండి ఇంటికి సురక్షితంగా చేర్చండి ప్రతి అనారోగ్యాన్ని కట్టిన ప్రార్థిస్తున్నాం తండ్రి అవును మన ప్రవైన ఏ శి క్రీస్తుకు కృప సంబద నడిపింపు మనందరికీ సదాకాలం తొడైనను గాక ఆ మేన్